కీర్తన మూడు వందల డెబ్భై ఆరు నీ అజ్ఞతలమోచి నీ దేహధారిన ఐతి గోవిందుడ నేను ఇడేరేదిట్లో తనువు వేసరినాను తలపు వేసరదు ధనము గడించెడి తరితీపున చెనకి మగడు విడిచిన మామ విడువనిపనియాయ అరి నా బతుకు చాడట్లో పాయము ముదిసినాను భావము ముదియదు వేయనా సంసార విషయాలను ఓ అయ్యా కలవోసి నా ఉట్ల దిక్కుచూచేది మాయదాయనిక నా మనసు చాడెట్లో ఓయ్యా కలవోసిన ఉట్ల దిక్కుచూచేది మాయదాయనికన్నా మనసు జాడట్లో కడలేని నా విధులు కన్నుల రచూచి నీవు నడుమా శ్రీవేంకటేశ నన్ను నేలితి నుడుగులు తప్పినాను నోముఫలముదప్పని అడియాలమబ్బె నాకు ఆన चीत